రాజు బొజుగై రామ రామ కడు సోద్యములు తేజము తోడుత దీపము పట్టుక తెలియక చీకటి దవ్యదరు దైవము కలడట తాని నమ్మినట తనకు పురాకృతమెక్కడి భావము లోపల నమ్మని కడమల శాపమింతేకాక ఏవల చూచిన స్వతంత్రుడగు హరి ఎట్టుసేసినానట్టేను ఆవలనాతని మరుగు చొచ్చితిని అపరాధంబులు మరి కలవా రాజుబొజుగై గాజుగడియమాట రామరామ కడు సోద్యములు తేజముతోడుత దీపము పట్టుక తెలియక చీకటి దవ్వెదరు పురుషోత్తముడట తన్ను నేవీనట పుణ్యములింకా వెదకిడిదా ఇరవుగ నెరుగని అజ్ఞానపు తన ఎడ్డతనముగా అరయగనాథడు సర్వేశ్వరుడట అన్నిటికి నిదా నేరడా విరసపుట అనుమానములిక నేటికి వెరపులు మెరపులు మరి కడవా రాజు బొజుగై గాజుగడియమాట రామరామ కడు సోద్యములూ తేజముతోడుత దీపము పట్టుక తెలియక చీకటి దవ్వెదరు శ్రీవేంకటపతి అంతరాత్మయట చింతలూ సిలుగులూ ఎక్కడివి అవటించి మతి తెలియని కడమల అజ్ఞానముగాక శ్రీవిపుడు ఎంచి చూచినను సృష్టికెల్ల రక్షకుడు కైవసమాయను మాకు ఇతడు ఇదే కడములు తొడములు మరి కలవా రాజు భుజుగై గాజుగడియమాట రామరామ కడు సోద్యములూ తేజము తోడుత దీపము పట్టుక తెలియక చీకటి దవ్వెదరు